తమ శ్రీరవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్పటోసాధనం శ్రీమహాగణాధిపతాశివసార శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్యంతే గురు పరంపరా సమాననామూప ఆవృత్తామీ అవిరోధ దర్శనాత్ స్మృతే క్రితం క్రితం సృష్టి ప్రళయంలో సర్వ సర్వము విలీనమైపోయింది అంటే ఇప్పుడు ఈ సృష్టి ఫ్రెష్గా మొదలైంది ఆ సృష్టి విలీనమైపోయిందంటే అర్థములన్నీ కూడా విలీనమైపోయింది అర్థములతో పాటు శబ్దాలు కూడా విలీనమైపోయాయి అర్థం లేకుండా శబ్దం ఉండదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కొత్తగా మొదలైంది సృష్టి సృష్టి మొదలైనప్పుడే శబ్దం కూడా వచ్చింది అన్నిటితో పాటే శబ్దం వచ్చింది ముందు వెనుక ఎలా వచ్చినా వచ్చింది అంటే శబ్దానికి అనిత్యత్వము ఈ శబ్ద అనిత్యత్వం అనేది అది సమస్య అది అంగీకారం కాదు శబ్దం నిత్యం ఎందుకంటే శబ్దము అనిత్యము అంటే వేద శబ్దం అనిత్యము సో తైత్రియ భాషలో శంకరులు అంటారు శబ్దం కాదయ్యా నిత్యం ఆత్మ శబ్దం కాదు నిత్యం ఆత్మ నిత్యం అని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ మీమాంసకులకి శబ్దమే నిత్యము శబ్దమే నిత్యము అంటాడు అలా ఉంటాం ఇప్పుడు ఈ టెంపుల్ పీపుల్ ఉంటాం సరే వాడు ఓ లింగాన్ని ఇది స్వయంభూ అంటాడు ఇది స్వయంభూ మరి ఆ ఊర్లో లింగం అది స్వయంభూ కాదు ఇది స్వయంభూ అరే ఇప్పుడు ఆ లింగం కాదురా స్వయంభూ ఆత్మస్వయం బేసిక్ ట్రూత్ తెలుసుకుందా ఆత్మస్వయంభూ ఇంకా ఈ ఊర్ ఆ ఊర్ తేడా ఏమీ లేదు ఆత్మస్వయం ఓ స్వామి ఒక ఉన్నారు ఆయన దగ్గర ఫండ్స్ బాగా ఉన్నాయి పెద్ద పెద్ద ఆశ్రమము ఫండ్స్ సమృద్ధిగా ఉన్నాయి ఆయన ఏం చేశాడంటే ఇద్దరు ముగ్గురు పండితుల్ని కలిపి మీరు ఈ దేశంలో ఉండే లింగాల్లో ఏవి స్వయంభూవు ఏవి కాల్చో ఏవి కావు అనే దాని ఒక రీసెర్చ్ చేసి పరిశీలనలు చేసి మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వని చెప్పాడు అంటే వాళ్ళు దీనికి యాభై లక్షలు ఖర్చు అవుతున్నారు తీసుకుని యాభై లక్షలు ఏమిటి ప్రాజెక్టు ఏవి స్వయంభూ లింగాలు ఏవి కావు హౌ ఆర్ గోయింగ్ టు సెకండ్ హౌ ఇప్పుడు శివలింగం చూస్తారు మీరు దాన్ని చూస్తే స్వయంభూవ కాదా ఎలా తెలుస్తుంది హౌరు అక్కడ లోకల్ పీపుల్ అడిగితే మాదే స్వయంభూవని చెప్తారు ఏదైనా ఓన్నో వాట్ ఈస్ స్వయంభూ వాట్ ఈస్ దట్ అని అడగచ్చు స్వయం భూ అవునా కాదంటే స్వయంభూవ ఐదు మీద ఓన్నో అని చెప్పొచ్చు ఎందుకంటే స్వయంభూ అంటే ఎవటో తెలియకపోవడం చేత లేకపోతే ఎస్ అని చెప్పొచ్చు ఏదర్ వే హౌర్ యూ గోయింగ్ టు సెటిల్ అసలు అదో ప్రాజెక్ట్ ఉంటుందా అలాంటి ప్రాజెక్ట్ ఉంటుందా కాకస్య కతిభ దంతాహన్ ఇట్లా లేదు కాకస్య కతివా దాహని కాకి దంతములు ఎన్ని ఇదో ప్రాజెక్టు స్వర్గంలో కాకులు నల్లగా ఉంటాయా తెల్లగా ఉంటాయా ఇంకో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మీరు సెటిల్ చేయాలి ప్రాజెక్ట్ స్వర్గంలో కాపులు శ్వేతములా నల్లగా ఉంటారు ఇటువంటి వాటిని ఏదో తలా తోకాలేని వ్యవహారం అంటే ఇలాగే ఎనివే ది పాయింట్ ఈజ్ శబ్దము నిత్యము అంటే ఏదో ఒకటి నిత్యం ఉండాలి మనిషికి ఏదో ఒకటి నిత్యం ఉండాలి ఎందుకో తెలుసునండి ఈ చుట్టూ సంసారంలో ఏది నిత్యం కాదు అంచేతనే మనిషి సంసారంలో పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు కూడా అన్నోయింగ్లీ అది అన్విటింగ్లీ అంటారు అన్విటింగ్లీ నిత్యం కోసం వెతుకుతూ ఉంటారు ఎందుకంటే సంసారంలో ఏది నిత్యం కాదు అంత అంత తెలివితేటలు లేకపోవచ్చు కానీ ఇది ఏది నిత్యం కాదు అని ఒక ఇన్స్టింగ్టివ్గా మనిషికి తెలుస్తుంది అందుకోసం నిత్యం ఉందా అని వెతుకుతాను అలాగే ఇప్పుడు ఏది సప్టెన్ కాదు ఇప్పుడు మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇది ఇది నాట్ సప్టెన్ మంచి ప్రేమించి అమ్మాయిని ప్రేమించి పెళ్ళి అడతాడు ఇట్ ఈజ్ నాట్ సర్టన్ పిల్లల్ని కంటాడు ఇట్ ఈజ్ నాట్ సర్టెన్ ఇట్ ఈజ్ నాట్ సర్టన్ అంటే ఈ పిల్లలు ఎప్పుడవుతున్నారు ఎప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు ఏం చేశారు మనకి ఎప్పుడు రక్షణ కల్పించారు వాడు పెద్దవాళ్ళు అయ్యాక మనకి రక్షణ కల్పిస్తారని ఏమన్నా హామీ ఉన్నదా దెర్ ఈజ్ నో సర్టెంటి ఇన్ ఎనీథింగ్ మనిషి ఎప్పుడు కూడా సంథింగ్ రియల్ సంథింగ్ సబ్స్టాంటివ్ సంథింగ్ సర్టన్ దానికోసం వెతుకుతూ ఉంటాడు ఎప్పుడూ వెతుకుతూ ఉంటాడు మనిషి అన్న కూడా అల వెతుకుతూ ఉంటాడు ఈవన్న ఈ ఈవన్న మార్క్సిస్టులు కూడా ఫ్యూచర్లో సో అది డిక్టేటర్షిప్ వస్త ప్రాలిటేరియట్ వస్తుంది అప్పుడు భూలోక స్వర్గము నిర్మాణం అవుతుంది అని ఒక ఇమేజ్ ఒకటి పెట్టుకునే ఇప్పుడు అడవిలో ఉంటాడు ఇప్పుడు ఉన్నది అడవి తిండి తిప్పలు ఉండవు చింతపండును బూడుతుతో కలుపు తింటూ ఉంటాడు దాన్ని ఒకటి బుధాన్ని ఇప్పుడు కానీ ఒక ఇమేజ్ ఒక స్వర్గాన్ని భావన చేస్తూ ఉంటాడు డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రాలిటేరియా స్వర్గాన్ని దాన్ని భావన చేస్తూ ఉంటాడు అది పక్క ఇదంతా కూడా ఆదిత్యం అది శాశ్వతం మార్క్స్ చెప్పాడు లెంజిల్స్ చెప్పాడు మావో గారు చెప్పాడు అని అలా ఉంటాడు ప్రతివాడు కూడా సర్టన్ అండ్ రియల్ దానికోసం ఊహిస్తూ ఉంటాడు ఈ మీమాంసకులు శబ్దమే నిత్యము అన్నారు ఇంకైతేనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జీవితకాలము శబ్దాన్ని ఆరాధిస్తూ పోతున్నారు శబ్దాన్ని ఆరాధిస్తారు ఇంకేది కాదు శబ్దమే ఒక జీవిత కాలం అలా జీవిస్తారు శబ్దము నిత్యము వాటి సో మరి సృష్టి అయినప్పుడు శబ్ద నిత్యత్వానికి భంగం కలగట అంటే కలగదు ఎందుకని సమాన నామరూపత్వాచ్య ఆవృత్తావపి సూత్రం ఆవృత్తావపి అంటే ఇప్పుడు కొత్త సృష్టి ప్రారంభమైనప్పుడు కూడా అది సైకిల్ ఆవృత్తి అంటే సైకిల్ అదే తిరుగుతూ ఉంటుంది కనుక ఈ కొత్త సృష్టి అందుకు కూడా ఇది ఆవృత్తి గనుక ఆవృత్తి అంటే మళ్ళీ ఇప్పుడు తిరుగుతూ ఉండాలన్నమాట చక్రం తిరిగినట్లే అదే చక్రం తిరుగుతూ ఉంటుంది ఆవృత్తి నామరూపంలో అక్కడ పూర్వ సృష్టిలో ఎలా ఉన్నాయో అక్కడ కూడా అలాగే ఉంటాయి కాబట్టి నామము ఏమి కొత్తది కాదు కొత్తదైతే అనిత్యం ఉంటుంది పాపది ఇది కొత్తది కాదు కొత్తగా కనపడిందే తప్ప అదే సేమ్ థింగ్ కాబట్టి నిత్యము అవిరోధ ఆ విధంగా దర్శనాథ్ ఆ విధంగా మనకు కనబడుతోంది స్మృతికారులు కూడా అలాగే చెప్తున్నారు అది సూత్రం దర్శనాథ్ స్మృత్య ఎక్కడున్నట్టు మనము సదేతత్ స్వాపే పురుషాంతరాలంతా అయి ఉంటుంది మనుష్యాదిష్వే హిరణ్యగర్భపర్యంతేషు జ్ఞానేశ్వర్యాద్యభివ్యక్తిర పదేన పదే భూయసీ బతీతి ఏతత్ శృతిస్మృతివాదేషు అసకృత అనుశృమాణం నశక్యం నాస్తితి వదితుం అంతవరకు వచ్చారా ఇంకా ముందుకు వెళ్ళిపోయాం దేవబ్రహ్మాండం విధదా ఓకే యోహవా అవిదితా విషే అక్కడికి రావాలి స్మరంతి చ శౌనకాదయ అక్కడ అక్కడ ఉన్నాం శౌనకాదయ స్మరంతే అనాలి నేనన్నాను స్మరంతి చ అని శౌనకాదయో మధుచ్ఛంద ప్రభుతిభి ఋషిభై దాశతయో దృష్టా కన్ఫ్యూజ్ అయిపోయాలి నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది కాబట్టి శౌనకాదయ స్మరంది శౌనకుడు మొదలైన మహర్షులు కూడా స్మరిస్తున్నారు ఏమని మధుఛంద ప్రభుతిభి ఋషిభి ఈ ఈ ఋగ్వేదం ఎలా వచ్చింది ఈ పది మండలముల ఋగ్వేదం మనకి ఎలా వచ్చింది అంటే మధుఛందసుడు మొదలైన ఋషులు దర్శించినారు దృష్టా మంత్రములను దర్శించినారు అంటే దర్శించారంటే అవి ఉండాలి ఉంటేనే దర్శిస్తారు ఉన్నాయి కనుకనే దర్శించాలి ఇప్పుడు ఈ సృష్టిలో కాబట్టి శబ్దము నిత్యము ప్రతిపదం ప్రతివేద కాండర్ష్యాదయ స్మర్యే ఇది ఋగ్వేదానికి చెప్పారు దృష్టాంతం ఋగ్వేదంతో సరిపెట్టద్దు అన్ని వేదాలకి ఇదే పరిస్థితి ప్రతివేదమునందు కూడా కాండ ఋషి మొదలైన వాళ్ళు స్మరింపబడుతూ ఉన్నారు ఆ కాండకి ఋషి ఈ కాండకి కాండ అంటే సెక్షన్ ఆ వేదంలో సెక్షన్ ఉంటుంది దానికి ఋషి ఉంటాడు ఇప్పుడు కాఠకము అని ఇప్పుడు యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదంలో పలా బ్రాహ్మణ భాగంలో నాలుగు పొన్నాలో ఐదు పొన్నాలో ఉన్నాయి చాప్టర్లు వాటికి కాఠకములు అని అంటే కాటకము అనే పేరుతో ఐదారు చాప్టర్లు ఉంటాయి కాటకము అంటే అర్థం ఏమిటి కఠమహర్షి చేత దర్శించబడినది అని ఎలా అయితే ఋగ్వేదాన్ని మధుచ్ఛందాది మధుచ్ఛంద చంద చందాహ మొదలైన ఋషులు దర్శించినారో పది మండలములను అలాగే ఇక్కడ యజుర్వేదంలో ఈ భాగాన్ని కఠమహర్షి దర్శించినారు కఠోపనిషత్తు కూడా అలాంటివే కాదు కాబట్టి ఈ విధంగా ప్రతివేదంలోనూ కూడా ఆయా మహర్షులు ఆ సృష్్యాది పూర్వసృష్టి నుంచి వస్తూ ఉన్నటువంటి నిత్యమైన వేదరూపమైన శబ్దమును దర్శించినారు అని మనకి తెలుసుకోవాలి కాబట్టి శబ్దము నిత్యమే శంకరులు హి గోశలాంగ్ విత్ ఇట్ శృతి స్మృతి శృతిరీ ఋషిజ్ఞానపూర్వకమేవా మంత్రేణ అనుష్ఠానం దర్శయతి తర్వాత ఇంక వేదంలో కూడా మీరు కర్మను చేసేప్పుడు ఒక పద్ధతి చెప్పింది కర్మను చేసేప్పుడు మంత్రం ఉండాలి మంత్రం లేకుండా కర్మ చేయకూడదు ఒక ప్రశ్న లేవని నెయ్యి నిప్పుల్లో వేయడమే కదా మధ్యలో ఈ మంత్రం ఏంటి దాన్ని అంటే కాదంటే ఏ దేవతకో చెప్పాలి కదా అంటే పోదు తెలుగులో చెప్తాం తమిళనాడులో వచ్చింది మూమెంట్ తెలుగులో చెప్తాం ఇప్పుడు ఈ హవిస్సును అగ్నిదేవతలు సమర్పిస్తున్నాము అని తెలుగులో చెప్తాం లేకపోతే అరవల్లో చెప్తాం తమిళ భాషలో చెప్తాం లేకపోతే హిందీలో చెప్తాం అలాగా కొంత చేస్తున్నారు కూడా ఈ మధ్యకాలంలో కొంత లోకలైజ్ చేసి ఇప్పుడు వివాహము ప్రతిజ్ఞలోనే ఉంటాయి నా అతిచర అర్థేచ ధర్మేచ కామేచ అనే మంత్రం అలా చెప్పించాలి సంస్కృతంలో చెప్పించాలి సంస్కృతంలో చెప్పించి తర్వాత తెలుగులో చెప్తే కూడా బాగానే ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సంస్కృతం డ్రాప్ చేసేసి తెలుగులో చెప్పిస్తున్నాం సో ఈ విధంగా కాబట్టి తెలుగులో చెప్తాం హోం అని చెప్పేప్పుడు ఆ దేవతని తెలుగులో ఆహ్వానించి తెలుగులో చెప్తాం దీనికోసం మంత్రం ఎందుకు అంటే అలా పోతాను ఆ మంత్రంతో ఆ ద్రవ్యమును సమర్పించవలెను అని రూల్ పెట్టారు శృతి అలా చెప్పింది శృతి ఏమని చెప్తుందంటే మంత్రమును ఉపయోగించి కర్మానుష్ఠానం చేసే సందర్భంలో ఆ మంత్రమును దర్శించిన ఋషి ఎవరో కూడా నీకు తెలిసి ఉండాలి ఋషెవరో తెలుసుండాలి ఋషి తెలియకుండా మంత్రం చెప్పేసి హోమం చేసేయటానికి వీర్లేదు ఋషి తెలుసుకుని మంత్రం చెప్పి హోమం చేయాలి ఇప్పుడు మీరు మంత్రం చెప్పడానికి ముందు ఏం చేస్తారు విశ్వామిత్ర ఋషి అని ఋషి చెప్తారు ఋషే మంత్రానికి ఛందస్సు ఇచ్చాదలన్నీ చెప్పాలి సో సవితా దేవతా విశ్వామిత్ర ఋషి గాయత్రీ ఛంద క్లీం కీలకం అంటే ఇలా కీలకము బంధము ఇదేది మంత్రానికి సంబంధించిన చాలా ఉంటాయి దాంట్లో ఋషి అనేది కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఋషి జ్ఞానము ఋషిని తెలుసుకోవాలి మంత్రాన్ని పఠించాలి ఆ ఋషి చేతను దర్శించబడిన మంత్రం అది దాంతో హోమాన్ని చేయాలి అని శృతి చెప్తోంది ఎలాగంటే యో వై అవితర్షే యందో దైవతబ్రాహ్మణేన మంత్రేణ యాజయతి అధ్యాపయతివా అధ్యాపయతి స్థాను వచ్చతి ప్రతిపద్యతే వా ప్రతిపద్యుపక్రమ్యా అని మొదలుపెట్టింది శృతి ఎప్పుడు కూడా శృతి ఏదైనా విధించేప్పుడు దాన్ని స్థుతిస్తుంది దానికి ఆపోజిట్ దాన్ని నిందిస్తుంది నిందా స్థుతి వస్తున్నాయంటే ఏదో విధి రాబోతుంది అనమాట నిందా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు సత్యనారాయణ వ్రతంలో కూడా మీకు ఈ పద్ధతి కింద కనపడుతుంది నేను దృష్టాంతం చెప్తున్నాను మీకు తేలిగ్గా తెలియడం కోసం ఒక కథ విన్నప్పుడు ఒక ఏం చేస్తాడు సత్యనారాయణ వ్రతం చేసి ప్రసాదం తినకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అతన్ని నామ ములిగిపో ఇంకొకటేం చేస్తాడు సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత అక్కడ ఉండి ప్రసాదం తీసుకుని దాన్ని భక్తిగా భక్షించి వారికి సెలవు తీసుకుని వెళ్తాడు అతను కోల్పోయినటువంటి భార్యాపిల్లలు అతనికి దొరికేస్తాడు ఇది కథ కథ సీక్వెంట్ మీకు ఏం తెలిసింది సత్యనారాయణ ప్రసాదమును తేనవాలేను విధి వస్తోంది ఈ వాక్యాలు రెండు చూసేపటికి ఓహో విధి వస్తోంది ఏముంటుంది విధి ఈ వాక్యాలను బట్టి చెప్పేయచ్చు విధి ఏమిటో ఏమిటంటే వ్రతం అయినప్పుడు తప్పనిసరిగా ప్రసాదము తీసుకోవాలి అది విధి అలా ఉంటుంది మీకు వేదవాక్యంలో స్థుతి నిందల యొక్క తాత్పర్యం ఉంటే వాటికి అర్థవాదలు అని పేరు అంతేగాని అప్పుడు అలా ఎప్పుడైంది డేట్ ఎక్కడా ప్లేస్ ఎక్కడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం అలా అనుకోండి మీద అలా అయిందని చెప్పడంలో కాదు కథ కథ కోసం కాదు కథ కథ కోసం అనుకోప్పుడు ఎవరు అలా ఎప్పుడైందండి ఆ నావ అలా ఎలా మునిగిపోయింది ప్రసాదం తినకపోతే నావెలా మునిగిపోయింది ఎక్కడ మునిగిపోయింది చెప్పండి ఎవరిలో మునిగిపోయింది అలా అడక్కకూడదు కథ కథ కోసం కాదు కథ ఒక సందేశం కోసం ఏమిటా సందేశము ప్రసాదము తినవాల అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా అలాగే అర్థం చేసుకోవాలి ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే మంత్రం చెప్పి కర్మ చేస్తున్నాడు మంత్రైనా యాజేయతి కర్మను చేయిస్తున్నాడు పైగా యజతే యాజేయతి కర్మను చేయిస్తున్నాడు వైదిక బ్రాహ్మణుడు కర్మను చేయిస్తాడు కదా యజమానుడి చేత ఆ చేయించే సందర్భంలో ఆ ఋషి ఎవరో తెలియదు అది అవిదిత ఆ ఋషేయ ఏ ఋషికి చెందిన మంత్రము అది తెలియదు ఆ మంత్రం యొక్క ఛందస్సు అది తెలియదు ఆ మంత్రము యొక్క దేవత ఎవరు అది తెలియదు మంత్రానికి దేవత అంటారు సో ఆ తెలిసి ఉండాలి వెళ్ళి అంటే మరి ఆ దేవత కనపడుతూ ఉంటుంది కదా అంటే వీడు చూస్తే తెలుస్తుంది ఒకప్పుడు కనపడదు కదా చరీరసి నేంద్ర సష్టసి దాసుషే అని ఉంది మంత్రం దీనికి దేవత ఎవరు చెప్పండి ఎలా అది కొంచెం స్టడీ చేస్తే తెలుసు అక్కడ ఇంద్రహాను ఉందిగా ఇంద్రుడు దేవతను అది అగ్నిదేవత మంత్రం ఇది గార్హపత్యం ఉపతిష్టతే అని వస్తుంది తర్వాత గార్హపత్యాగ్నికి నమస్కారం చేసేందుకు ఉపయోగించే మంత్రం అక్కడ ఇంద్రహ అంటే సర్వైశ్వర్య సంపన్నుడైన అగ్నిదేవత అని అర్థం చూసారా తెలియాలా అక్కర్లేదు కాబట్టి మంత్రానికి దేవత ఎవరో తెలియాలి ఊరికేదో దంపుళ్ళ పాటలాగా పాడేస్తే కాదు దేవత ఎవరో తెలియాలి తర్వాత ఇప్పుడు ఈ ఈ పండుగలు ఏమవుతూ పండుగలు ఉంటే మైక్ వస్తుంది ఆ మైక్లో ఇంకే పెద్ద ధ్వనితో పాటలు వచ్చేస్తూ ఉంటాయి కావండి బోనాల పండగకి చూడని మైకులో పాటలు వస్తూ ఉంటాయి నేను దేవత ఎవరో తెలుసుకుందుకు చాలా ప్రయత్నం చేశాను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఎవరో మన మిత్రులు కారులో తీసుకెళ్తూ ఉంటారు మైకులో వచ్చేస్తూ ఉంటుంది ఓరప్పో ఓరయ్యో ఉంటే ఏదో పాటలు పోతూ ఉంటుంది దేవత ఎవరో తెలుసు దానికి అర్థం దేవత ఎవరో తెలుసుకున్నాను నాకేమీ తెలియదు దేవత అంటే జాగ్రత్తగా ఆ పాడేవాళ్ళని కొంచెం ఆ సౌండ్ తగ్గించి జాగ్రత్తగా వింటే కొంత ముందుకు వెళ్తే దొరుకుతుంది ఏదో మరీడమ్మనో మైసమ్మనో మైసమ్మ మైసమ్మ మైసమ్మ దేవత మైసమ్మ అని ఉంటుంది దేవత దేవత ఊరికే పాడేస్తే దేవత తెలియాలి అలాగే మంత్రాలు మంత్రాలకి దీనికి తేడా కొంచెం లెవెల్ తేడాక తప్పిస్తే స్పిరిట్ ఉదే కదా సో దేవత తెలుసుండాలి తర్వాత బ్రాహ్మణము ఈ మంత్రంతో ఈ కర్మను చేయాలి అని చెప్పే బ్రాహ్మణ వాక్యం ఉంటుంది అది తెలుసు ఈ మంత్రంతో ఈ హోమం చేసేస్తున్నాడు ఆ మంత్రంతో ఆ హోమం చేయాలనే విధి ఎక్కడున్నది బ్రాహ్మణంలో ఉంటుంది జుధులన్నీ బ్రాహ్మణమే అది తెలుసు వీడికి ఇవేమీ తెలియవు తెలియకుండా చేయించేస్తున్నాడు ఇటువంటివి మీరు విన్నారంటే మీకు లోకంలో పరిస్థితి మీద ఒక పెద్ద విరక్తి పైగా మీకు దృష్టాంతం కావాలంటే నేనే అదృష్టాంతం ఎందుకంటే ఇవన్నీ చూసిన మీదట లోకంలో చలామణిలో ఉన్న వ్యవహారాన్ని చూస్తే మనస్సుకి అది నచ్చుబట్ట అంచేత మీరేం చేస్తారంటే దండం పెట్టి దూరంగా పోతారు యు కెనాట్ హ్యాండిల్ దీస్ గైస్ ఎందుకంటే వాళ్ళకేమీ తెలియదు పండితం మన్యమానాహ పొద్దు తెలియనివాడు తెలియనట్లుచాడా పండి అవిద్యా మంతరే వర్తమానా కేజిద్ పండితం మన్యమాన మేము ధీమంతులము మేము పండితులము అని పెద్ద అహంకారం శబ్దం అంటే వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండదు ఓపెన్ మైండ్ ఉండదు ఏదో గోలగా పోతూ ఉంటుంది ప్రపంచం ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి ఈ నాలుగు తెలియకుండా వీడు హోమం చేయిస్తున్నాడు మంత్రేనా యాచేయతి హోమంజయన్యస్ ఎలజయన్ ఓం భూస్వాహ ఓం భూవస్వాహ ఓం సు వస్వాహ ఓం భూర్భు వస్సు వస్వాహ అని జయిన్యస్ రాజేకూ భూ స్వాహ అగ్నయ ఇదం నమ భూ వస్వాహవ ఇదం నమ సువస్వాహర్యా ఇదన్న మమ ఓం భూర్భూ వస్సు వస్వాహ ప్రజాపతయ ఇదం నమ ఆ దేవతల వేరు అదే లేదు ఊరికే దంపుళ్ళ పాట దంపుళ్ళ పాట అంటే ఏదో తెలుసా ఈ అటుకులు దంచేప్పుడు ఒక పాట ఒకటి పాడుతూ ఉంటారు పాడతోళ్ళలు దంచేస్తూ వాళ్ళు వాడితోళ్ళు దచ్చి ఆ పాటకి దంపడానికి సంబంధం ఏమి ఉండదు అంతగా పోతుంది ఆ దంచడానికి పాటకి సంబంధం ఏం లేదు అలాగే వేసి నెయ్యికి అక్కడ నిప్పులకి చెక్క పేళ్ళకి వీడు మంత్రానికి ఏమీ సంబంధం ఉండదు ఏదో పోతూ ఉంటుంది ఇవేమీ తెలియకుండా వీడు మంత్రంతో కర్మ చేయిస్తున్నాడు యాజేయతి వా అధ్యాపయతి వాని కర్మ చేయవలసి కొన్ని పాఠం చెప్పేస్తుంది అధ్యాపయతి వారి చేత మంత్రాలు వల్లింప ఇవేమీ తెలియవు మంత్రం కంఠస్థం చేయిస్తున్నాడు చేస్తే ఏమవుతుంది స్థానం వా అర్చతి గర్తం వా ప్రతిపద్యతే వాచ్చతి వృక్ష్యతిలో గుణం వస్తుంది అర్ అది వర్చతి విడదీస్తే వా రెచ్చతి అటువంటి వాడు ఏమవుతాడంటే వాడు ఓ చెట్టు అయి పుడతాడు మళ్ళీ జన్మలో అంటే అది పాపం అధిక పాపం పుణ్యం ఫిక్స్ మిక్స్డ్ ఉంటే మనిషి అయిపోతాడు పుణ్యం ఎక్కువ ఉంటే పాపం తక్కువ ఉంటే దేవత అయిపోతాడు దేవతల్లో మళ్ళీ వెరైటీ ఉంటుంది వాటర్ పాపం ఎక్కువ ఉందనుకోండి పశువు పుడతాడు పుణ్యం తక్కువ పాపం మరి ఎక్కువ ఉందనుకోండి ఇంకా అసలు పుణ్యం సుతరాము చాలా తక్కువ పాపం మరీ ఎక్కువై ఉంటే చిట్టే ఉంటాడు సాను వాచ్చతి గర్తం వా పతతి ప్రతిపద్యతే లేదా ఏది పుట్టడు నరకంలో పడతాడు వెళ్ళి గర్తం అంటే నరకం హెల్ ఒకటి ఉన్నది ఆ హెల్లో పడతాడు హెల్ అంటే ఫిజికల్ హెల్ ఉందంటే ఉంది ఫిజికల్ హెల్త్ గురించే చెప్తాడు పూర్వస్యా దిశి విసర్పి నరక తూర్పు దిక్కున విసర్పి అనే పేరు గల నరకం గలం దక్షిణస్యా దిశ్య విసర్పి నరక స్వరంతో సహా చెప్తున్నాం దక్షిణ దిక్కున అవిసర్పి అనే నరకం గలం ఉత్తరస్యా దిశి విషాది నరక పశ్చిమ పశ్చిమాయా దిశ విషాదీ నరక నరకాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏదో ఒక నరకంలో పడతాడు అని నిందించారు ఇుపక్రమ్య అని అలా ఉపక్రమం వచ్చింది అంటే ఇంకా అలా ముందుకు వెళ్ళి అంటే విధి వస్తుంది అన్నమాట ఇది నింద అయిందిగా ఇంకా ఇప్పుడే వస్తుంది విధి తస్మాదేతాని మంత్రే మంత్రే విద్యాత్ ఇప్పుడు శంకరులు ఈ కర్మకాండని తూర్పుారపడుతూ ఉంటారు కానీ ఆ కర్మకాండం గురించి ఆయనకి తెలిసినంత బాగా ఆ కర్మలు చేసే వాళ్ళకి తెలియదు తెలిసి తూర్పుపారపడతారు ఇక విజయ ఉక్రోషంతో తూర్పుపారు తెలిసి కాబట్టి తస్మాత్ ఏతాని మంత్రే మంత్రే విద్యా నువ్వు ప్రతి మంత్రానికి ఈ నాలుగు తెలుసుండాలి సో ఋషెవరు దేవత ఎవరు ఛందస్సేమిటి బ్రాహ్మణమేమి ఆ మంత్రానికి ఆ బ్రాహ్మణమేమి నాలుగు తెలుసు ప్రతి మంత్రానికి తెలుసుండాలి గాయత్రి ఛంద శ్రీ సవితా దేవత తెలిసిందా గాయ మంత్ర జపే వినియోగ అది కూడా బ్రాహ్మణ వాక్యం అంటే మంత్ర జపమునందు జపించుట అనే కర్మ ఎందు ఈ మంత్రాన్ని వినియోగిస్తున్నాము అది బ్రాహ్మణ్యం నాలుగు ఉన్నాయి ఇంకా ఉంటాయి కానీ నాలుగైతే ఖాయంగా తెలియాలి అని చెప్పారు దీన్ని బట్టి ఏం తెలిసింది మంత్రానికి ఋషి ఉంటాడు ఋషుంటే వాడు ఆ మంత్రాన్ని దర్శించిన వాడు అంటే మంత్రము నిత్యము అనే దట్ ఈస్ ది పాయింట్ ఓకే యుగా ది పాయింట్ తర్వాత కానీ నాంచ సుఖప్రాప్తయే ధర్మో విధీయతే ఇప్పుడు కొంత చర్చ చేస్తున్నారు ఆయన అసలు ఈ కర్మను ఇలా మీరు చేయాలి దాన్ని ధర్మము అంటారు ఈ ధర్మాన్ని శృతి విధిస్తూ ఉంటుంది మ్యాండేట్ చేస్తుంది ఎందుకోసం మాకు ధర్మాన్ని శృతి విధిస్తోంది అంటే మనము సుఖమును పొందుట కొరకు శృతి ధర్మమును విధిస్తోంది మీరు ఇప్పుడు మీరు బెల్ట్ పెట్టుకోవాలి కార్లో ఎక్కే తాగక్కక బెల్ట్ పెట్టుకోవాలి అని లా ఉంది ఎందుకోసం పెట్టారంటారా అలా మిమ్మల్ని హెరాస్ చేయడం కోసం పెట్టారా ఆ దృష్టి తప్పు కదా హెరాస్ చేయడం కోసం పెట్టలేదు ఎందుకోసం పెట్టారు అప్పుడప్పుడు పోలీసులు ఆపి డబ్బులు వసూలు చేసుకోవడం కోసం పెట్టారా అందుకోసం పెట్టారా అది జరుగుతుందంటే దట్ ఈజ్ మిస్ఫార్చ్యూన్ కానీ లా అందుకోసం పెట్టలేదు లా ఎందుకోసం పెట్టారు సుఖప్రాప్తయ్యే మీరు సుఖంగా ఉండడం కోసం పెట్టారు అలాగే వేదంలో విధి కూడా మనవులు సుఖాన్ని పొందటకూడకే ఆ విధిని వేదం విధిస్తుంది ధర్మాన్ని దుఃఖ పరిహారాయచ అధర్మ ప్రతిషిధ్యతే అధర్మ తప్పు పని చేయొద్దు అని శృతి విధిస్తోంది శృతి నిషేధిస్తోంది ఎందుకోసము నీకు దుఃఖము రాకుండా ఉండట కొరకే నువ్వు ఈ తప్పు పని చేయొద్దు అని శృతి నిషేధిస్తుంది నీకు దుఃఖం కాకుండా ఉండడం కొరకే ఇప్పుడు సలహా అడుగుతారు ఎవరో అయ్యా ఇలా చేయమంటాను వద్దు అయ్యి అలా సలహా చెప్తాను అంటే ఎందుకు చెప్తారంటారు సలహా వాడు ఏదో సుఖపడిపోతూ ఉంటే చూడ చూసి చూడలేక కళ్ళు కుట్టి చెప్పాడంటారా కాదు వాడికి దుఃఖం కలపకూడదు ఆ దారిలో వెళ్తే దుఃఖం వస్తుంది అది కలపకూడదు అని వాడు వెళ్ళవు ఆ దారిలోనే వెళ్తాడు దుఃఖాన్ని మూట కడతాడు దుఃఖానికి బట్ చెప్పేప్పుడు మాత్రం దుఃఖ పరిహారం కొరకు పరిహారం ఉంటే దూరముగా పెట్టుట అధర్మాన్ని నిషేధిస్తుంది శృతి దృష్ట ఆనుశ్రవిక సుఖ దుఃఖ విషయచ రాగద్వేషం భవత నలక్షణ విషయ అది ధర్మాధర్మఫలభూత ఉత్తరా సృష్టి నిష్పద్యమానా పూర్వసృష్టి సదృశీ నిష్పద్య ఇప్పుడు రాగద్వేషములనేవి ఉంటాయి మనుషుల్లో రాగద్వేషాలు ఉంటాయి రాగద్వేషములు ఎలా ఉంటాయి దేనికి సంబంధించి ఉంటాయి రాగము అంటే మీరు ఇష్టపడేది ద్వేషము అంటే మీరు ఏవగించుకునేది మీరు ద్వేషించేది మీరు దేన్ని ఇష్టపడతారు దృష్ట ఆనుశ్రవిక సుఖమును ఇష్టపడతారు దృష్ట అంటే ఈ లోకంలో అనుభవించిన సుఖము ఆనుశ్రవిక మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళి మీరు సుఖాన్ని పొందుతారు అని మీరు వింటారు శృతి చెప్తుంది అలాగా ఆ సుఖము ఆ రెండింటినీ కూడా ఇష్టపడతారు మీరు గోదానం చేసినట్లయితే విమానంలో స్వర్గానికి వెళ్ళిపోతారు మార్గ మీరేమీ కష్టపడక్కలేరు అలా కూడా ఉంటుంది ఎందుకంటే పూర్వం వాళ్ళు ఈ గ్రామాల మధ్య ప్రయాణం చేయటంలో చాలా కష్టపడేవారు కదా నడిచి వెళ్ళేవాళ్ళు ఎండ తిండి చెప్పలు నీరు దొరికేది కాదు చూరులుండేవారు క్రూర మృగములుండేవి దారి నిండా ముళ్ళు ఉండి ఇదంతా తెలిసింది కదా ఇప్పుడు వినండి ఈ కథ ఎవడైతే ఫలానా పాపం చేస్తాడో వాణ్ణి నరకానికి నడిపించి తీసుకెళ్తారు ఆ ముఠని నడిపించి ఆ నడిచి దారిలో ఎండ ఫార్టీ సెవెన్ ఉంటుంది వీడి కాళ్ళకు చెప్పులు ఉండవు ఇసగుంటుంది మధ్యలో తాగడానికి నీళ్లు ఉండవు ఆగడానికి వీలుండదు చెట్టు నీడ అనేది ఉండనే ఉండదు వీడు అలసిపోయి ఆగడానికి వీలుండదు అని చెప్తారు అంటే ఇది ఎలా ఉంది ఇది అంటే లోకానువాదమే పురాణం దాని పేరే దాని డెఫినేషన్ అలా ఉంది నేను కల్పించి చెప్పట్లా లోకానువాద పురాణం పురాణానికి రెండు ప్రధాన లక్షణాలు ఉంటాయి ఒకటి అతిశయోక్తి రెండు లోకానువాదం ఈ రెండు వాళ్ళ అర్థం అతి అతిశయోక్తులు ఉంటుంది లేకపోతే మీరు అర్థం చేసుకోలేదనుకోండి ఏదర్ యూ ఆర్ మడిల్ హెడ్డెడ్ ఆర్ ఇంకా దేర్ ఇస్ నో ఆర్ ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడంటే వీడు అంబరీషుడు అంబరీషుడు భోయినాన్ని వడ్డించడానికి బోయినాన్ని వడ్డించాడు ఈ దుర్వాసుడు ఈ చక్రము ఇదంతా ఉంది కదా ఇదంతా తిరిగి సంవత్సరం అయిన తర్వాత వచ్చాక అప్పుడిద్దరూ కలిసి భోజనం చేశారంటాడు అంటే అప్పుడు ప్రశ్న ఈ సంవత్సరం అంబరీషుడు ఏం చేశాడు ఏమీ చేయలేదు మంచినీళ్ళు తాగాడంటారా లేదంటారా తాగలేదు ఇంకా వీడిష్టమే సంవత్సరం అంటే అర్థం ఏమంటే సంవత్సరం భోజనం చేయకుండా ఉన్నాడు అంబరీషుడు అంబరీషుడు రాదు కదా రాజ్య పరిపాలన చేయాలా అక్కడ భోజనం చేయకుండా సంవత్సరం ఉంటే మనిషి ఖర్చు అయిపోవటండి అలా అలా ఉంటుంది ఎక్కడైనా అతిశయోక్తి ఉంటుందండి ఉపనిష పురాణంలో అతిశయోక్తి ఉంటుందండి ఓకే నరథ్ మహారాజు గారు అరవై లక్షల సంవత్సరాలు పరిపాలించారు అంటే వీ అండర్స్టాండ్ వీ అండర్స్టాండ్ యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ స్పిరిట్ ఎనీవే కాబట్టి రాగద్వేషంలో ఉంటాయి ఆనుష్ఠక విక స్వర్గంలో మీరు గోదారం చేసినట్లయితే మీరు స్వర్గానికి వెళ్తారు నడిచి వెళ్తారు నడవక్కల్లా ఓ నడవ విమానంలో వెళ్తారు వెరీ ఇంట్రెస్టింగ్ విమానంలో కూర్చొని స్వర్గానికి వెళ్తారు అక్కడ ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటుందో చెప్తారు వీళ్ళు అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటే వెళ్దాం అనుకున్నారు ఈ వైదిక బ్రాహ్మణుడు డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్దాం ఈ డ్యాన్స్ ప్రోగ్రాం రాత్రి పదింటికి ప్రారంభమవుతుంది ఏదో భామా కళాప ఏదో తెల్లవోత్సవాలు మూడింటి దాకా ఉంటుంది రాజుగారి ఆస్థానంలో ప్రోగ్రాము ఈయన వెళ్దాం అనుకున్నాడు వెళ్దాం అనుకుంటే మరి పొద్దున్నే అగ్నిహోత్రం మాట ఏమిటని అడిగింది భార్య తెల్లవారులు వేస్తే అగ్నిహోత్రం ఉంటుందిగా అదే వద్దులే అని పడుతున్నారు ఇప్పుడు స్వర్గానికి వెళ్తాడు స్వర్గంలో ఏముంటుంది డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ మిస్ అయింది ఏదో అక్కడ దీనికి పది రెట్లు శోభగా మీరు దర్శించగలుగుతారు పుణ్యం చేసుకుంటే పుణ్యం వల్ల లభించే ఫలములన్నీ కూడా ఇక్కడ మీరు ఫర్ వాటెవర్ రీజన్ మీరు మిస్ అయ్యి ఉంటారో అవన్నీ అక్కడ దాంట్లో అక్కడ విచ్చట్లు ఉంటాయి దాన్ని వినగానే అది నేను పొందాలి అనే రాగం ఉంటుంది కాబట్టి దృష్ట ఆనుశ్రవిక సుఖ విషయమైన రాగము అంటే రాగములో విషయమేముంటుంది దృష్ట ఆనుశ్రమిక సుఖం ద్వేషంలో విషయమేముంటుంది దృష్ట ఆనుశ్రవిక దుఃఖం దుబాయ్లో రూపా దీనారికి ముప్పై రూపాయలు తర్వాత దుబాయ్లో ఎక్కేస్తే దట్ ఇఫ్ యూ ఐ ఎంటర్ ఇంటూ దట్ మెట్రో ఇరవై నిమిషాల్లో ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతాం అనే ఇదంతా ఆనుశ్రమిక సుఖం ఆనుశ్రమిక దుబాయ్ గురించి వింటాం అమెరికా గురించి వింటాం ఇంత ఆనుక్రమిక అలాగే స్వర్గం గురించి కూడా వింటాం దాని మీద మనకి అభిమానం కలుగుతుంది ఇప్పుడు అమెరికాలో మీకు ఎదురు ఏమీ రాదు మీరు వెళ్తుంటే కారులో ఎదురు ఏమీ రాదు ఎప్పుడూ రాదు ఎప్పుడూ రాదు అంటే మీరు ఎనభై ఏళ్ళు బతికి ఎనభై ఏళ్ళు అక్కడ కారు నడిపినా మీకు ఎదురేమీ రాదు అని బిలీవ్ ఇ మీకు నమ్మబుద్ధి అవుతుందని చెప్పి మాట ఇట్ ఈజ్ లైక్ దాట్ సంథింగ్ ఇట్ ఈజ్ ఎదురేమీ రాకపోవడం కార్లు అడుగుతుంటే ఇట్ ఈజ్ సంథింగ్ రాకైతే ఆశ్చర్యమే ఎందుకంటే కార్లో వెళ్తుంటే ఎదురు ఏమైనా వస్తుందేమంటే నో యూ విల్ నెవర్ సీ ఎనీథింగ్ కమ్ కమింగ్ అెడ్ ఆఫ్ యూ ఎవర్ వాటర్ సిస్టమి ఆనుష్యక స్వర్గం దాని మీద అభిమానం కలుగుతుంది కారు కారు ఉంటే అలాంటి చోటు ఉండాలి ఎక్కడెందుకు కారు ఈ కారు ఏం చేస్తారు దీన్ని ఎక్కడ తిప్పుతారు దీన్ని రోడ్డు మీద అయితే చూట్లేదు ఎక్కడ తిప్పుతారు దీన్ని పెట్టుకుంటే అసలే చూడలేదు గరాజులో పెట్టుకోవాల్సి ఉంటుంది స్టేటస్ సింబల్ కనుక గరాజులో పెట్టుకుని మాకు కారు ఉంది అని అనుకోవాలి ఆనుశాక విషయం దాని మీద రాగం ఉంటుంది ద్వేషం ఉంటుంది దుఃఖం లేటలా ద్వేషం ఉంటుంది ఇవి ఉంటాయి నా విలక్షణ విషయం ఎప్పుడు కూడా నా విలక్షణ విషయం అన్నదానికి టీకాగారుడు ఏమిచ్చాడో నేను చూస్తాను నేనైతే రాసేసుకున్నాను పైన నా నోట్సు పెన్సిల్ తోటి నా విలక్షణ విషయం నేను రాసుకున్నది ఏమిటో తర్వాత చెప్తాను మీకు టీకాగారులు ఏమైనా ఇచ్చేయడమో వెతకండి మీరు అహికామిష్మిత విషయ సుఖరాగకృత ధర్మస్థితి ఫలం పశ్వాదికం దృష్ట పశ్వాది బానే ఇచ్చాడు అంటే ఏమంటున్నాడంటే ఎప్పుడు కూడా రాగములో విషయమైన సుఖము మీకు అనుభూతమైనదే అవుతుంది తప్ప మీరు సుఖరాము అనుభవించని సుఖము ఉండదు అంటున్నారు నా అననుభూత విషయం విలక్షణ విలక్షణమంటే అననుభూతము అనుభూతము దృష్టాకి ఆపోజిట్ ఏమిటి సుతరాము ఎరుగనిది సుతరాము మీ అనుభవంలో లేని సుఖము ఉండదు స్వర్గ స్వర్గాల్లో ఏముంటుందో మీరు వర్ణించండి ఏం సుఖాలు ఉంటాయో వర్ణించండి స్వర్గంలో ఏముంటాయో వర్ణించండి ఏముంటాయో నేను చెప్తాను అవి అనుభూతములా అననుభూతములా చెప్పండి మీరు స్వర్గంలో దాహం లేదు అంటే ఇక్కడ మీరు దాహం వేసి దుఃఖపడుతూ తర్వాత స్వర్గం ఇక్కడ కోఖో కోలా తాగారనుకోండి ఒక బాటిల్ తాగేప్పుడు ఏమవుతుంది పొట్ట ఇలా ఉబ్బి ఇంకా తాగలేదు తాగాలనిపిస్తుంది కానీ తాగలేదు కానీ స్వర్గంలో మీరు అమృతాన్ని ఎంత పానం చేసినా తృప్తి అవసరం లేదు ఎందుకంటే మీకు పొట్ట ఉబ్బదు ముఖం ఆ తాగకూడదని అనిపించదు మీరు ఎంతైనా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ ఆనుష్ఠిక సుఖము అనుభూతమా అననుభూతమా అనుభూతమే అననుభూతమేమే ఉండదు ఇంకా నరకం చెప్తారు మొన్న నేను అనుకున్నానండి మొన్న నరకం వర్ణన చూశాను ఈ భాగవతం ఐదారు ఏడు ఎనిమిది తొమ్మిది స్కంధాల పుస్తకం ఉందిగా దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసే సందర్భంలో నరకముల వర్ణనము దాని తర్వాత అజావిలోపాఖ్యానం వస్తుంది ఆ వర్ణన చూస్తే నాకు అనిపించింది సరిగ్గా ఇండియాలో ఉన్న మనం ఇక్కడ అనుభవించే నరకాలను కొంచెం హైలైట్ చేసి పెట్టుకున్నట్టుగా ఉందండి ఇక్కడ అనుభవించే నరకాలు హైలైట్ చేసినట్టు అసిపత్రమనము అనే నరకం ఉంటుంది అంటే అడవి ఆ అడవిలో చెట్లన్నీ ఉంటాయి ఆ చెట్లకు ఆకులు ఉంటాయి ఈ ఆకులన్నీ కత్తులే ఆకులుగా ఉంటాయి మీరు అడవిలో నడిచి వెళ్తూ ఉంటారు ఇది ఎలా ఎవరి మీద కడుపు మండి వీడికి ఇలా అయితే బాగుంటుందని ఊహించుకున్నట్లేదు అలాగే అంటే ఏదో రూపంలో మీరు ఆ దుఃఖాన్ని అనుభవించి ఉంటారు మీకు తెలిసి ఏదో రూపంలో తర్వాత అక్కడ ఏం చేస్తారంటే వీడిని కొండకి మీదకి ఎక్కించి అక్కడి నుంచి కింద పారేస్తారు కింద పారేస్తే కాళ్ళు జోతులు విరిగిపోతాయి పడు ఉంటాడు కానీ మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ లేవనెత్తేసి ఆ కాళ్ళు జట్లు కొద్దిగా సరి మళ్ళీ ఎక్కించి మళ్ళీ కింద పారేస్తారు ఇది ఇంకో ఇంకో నరకం మీరు నమ్మండి నాకు గుర్తులేము మీరు నమ్మండి ఆ నరకాలను చూస్తే నాకు ఏమనిపించిందంటే ఈ లోకల్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ పోగేసి వన్ టూ త్రీ ఫోర్ కింద లిస్ట్ కింద రాసుకుని వాటికి కొంచెం మసాలా యాడ్ చేసి శ్లోకరూపంగా పెట్టారు అని అనిపిస్తుంది వెరీ ట్రూ స్వర్గ నరకాలు అలాగే ఉంటాయి దీన్ని బట్టి మీకేం తెలుతుందంటే సుతరాము అనుభూతము కాని సుఖము కాని సుతరాము అనుభూతము కానీ దుఃఖము కానీ ఉండదు ఈ అనుభూతములైన సుఖదుఖములే ఉంటాయి వాటికి హేతువులేమిటి ధర్మాధర్మములు ఆ ధర్మాధర్మములను విధించేదేమిటి వేదము సుఖదుఖములు అనుభూతములైతే ధర్మాధర్మములు కూడా కరస్పాండింగ్లీ నోన్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటిని బోధించే శబ్దము కూడా నిత్యమవుతుంది శబ్దనిత్యత్వం కోసం ఇదంతా కూడా అదే ఐడియా ఇప్పుడు చూడండి ఇంకెప్పుడు నావు యూ కెన్ గో త్రూ దాట్ రాగద్వేషం దృష్ట ఆనుశ్రవిక సుఖ దుఃఖ విషయో భవత ఎక్కడైనా రాగంగానే ద్వేషంగానే ఉందంటే రాగము సుఖానికి ద్వేషం దుఃఖానికి ఉంటుంది ఆ సుఖము దుఃఖము ఎలాంటివై ఉంటాయి మీరు అనుభవించినవి మీరు విన్నవి అవి ఉంటాయి ఏదో రకంగా మీకు తెలిసినవై ఉంటాయి నా విలక్షణ విషయం సుతరాము వినినవి కాదు విన్నవి కాదు అనుభవించినవి కాదు అలాంటి వాటి అందరూ రాగద్వేషాలు ఉంటాయా స్వర్గంలో ఒక విచిత్రమైన అనుభవం ఉందండి అది ఏమిటో చెప్పండి అది ఏమిటో చెప్పడం కుదరదండి అలాగా ఇప్పుడు మీరు కోరుకుంటారా అక్కర్లేదంటారా కోరుకోను కోరుకోలేరు అక్కర్లేదని అనువు లేరు రాగము ఉండదు ద్వేషము ఉండదు ఇత్యత దీన్ని బట్టి కంక్లూషన్ సృష్టి ధర్మాధర్మ ఫలభూత ఉత్తరా సృష్టి తరువాత వచ్చిన సృష్టి అంతకు ముందు సృష్టిలోని ధర్మాధర్మముల యొక్క ఫలము ఫలమై ఉంటుంది కాబట్టి సృష్టి అంటే జీవులు ఉంటారు ఈ జీవులకి సుఖదుఖాలు వస్తూ ఉంటాయి ఈ సుఖ దుఃఖాలకి ఫలము ఈ సుఖ దుఃఖములు వేటి ఫలములు ధర్మాధర్మముల యొక్క ఫలములు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ధర్మాధర్మములు పూర్వ సృష్టిలో నుంచి వచ్చాయి పూర్వ సృష్టిలో చేసిన ధర్మాధర్మము యొక్క ఫలములు పూర్వ సృష్టిలో అనుభూతములైన సుఖదుఖములను పోలినే ఉంటాయి అంతేకాని పూర్వ సృష్టిలో చేసిన ధర్మాధర్మముల యొక్క ఫలములు సుఖరాము పూర్వ సృష్టిలో అనుభూతములు కానీ సుఖదుఖాలుగా ఉండవు అంటే అర్థం ఏమిటి క్రితం సృష్టిలో ధర్మాధర్మముల యొక్క ఫలములు ఈ సృష్టిలో ఏ రూపంగా వస్తాయి సుఖదుఖ ఎటువంటి సుఖ దుఃఖాలు క్రితం సృష్టిలో అనుభూతములైన సుఖదుఖములను పోలిన సుఖదులు అంటే ఏమైంది సృష్టిలో ఉన్నవే మళ్ళీ ఈ సృష్టిలో ఆ అవుతూ ఉంటాయి అని తెలిసిందిగా అంటే అర్థము శబ్దము నిత్యము మీరు ఓపిక పట్టాలి దీనికి శబ్ద నిత్యత్వ జరుగుతోంది ఉత్తరా సృష్టి నిష్పద్యమానా పూర్వసృష్టి సదృశ్యేవ నిష్పద్యతే కాబట్టి తరువాత రాబోయే సృష్టి పుట్టేప్పుడు గడచిన సృష్టిని పోలియే పుడుతుంది ఎందుకంటే సృష్టి అంటే జీవులకు సుఖదుఖాలు ఉంటాయి సుఖదుఖాలు ఎలా ఉంటాయంటే పూర్వ సృష్టిలో అనుభవించిన సుఖ పోలిన సుఖ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ సృష్టి సుతరాలు కొత్త సృష్టి కానేరదు స్మృతి ఈ విషయంలో స్మృతికారులు కూడా ఇలా చెప్పారు తేషాం ఏయాని కర్మాణి ప్రాక్ సృష్ట్యాం ప్రతిపేది రే అర్థం చెప్పాను ఏ ఎవరైతే సృష్ట్యాం ప్రాక్ ప్రాక్ సృష్ట్యాం పూర్వమునందలి సృష్టి ర్మాణి ఏ కర్మలను ప్రతిపేదిరే అనుష్ఠించిరో తాం వారు తాన్యేవ ప్రపద్యే ఆ ఫలములనే పొందుతు పొందుతున్నారు సృజ్యమానా పునఃపునః కొత్త కొత్తగా సృష్టించబడుతున్నవారై మరల మరల అవే సుఖ దుఃఖములను పొందుతున్నారు తెలిసిపోయింది కదండి అర్థమైపోయింది కదా తేషాంబంటే ఆ జీవులలో ఆ జీవులలో అంటే పూర్వ సృష్టి అందరి జీవులలో ఎవరు ఎటువంటి కర్మలను చేసి ఉన్నారో వాళ్లే మళ్లీ మళ్ళీ సృష్టింపబడుతూ ఉంటారు సృష్టింపబడినప్పుడల్లా ఈ కొత్త సృష్టిలో ఆ రకమైన ఫలములనే పొందుతూ ఉంటారు అంతేగాని ఎంటైర్లీ న్యూ సిస్టమ్ వచ్చేసింది అన్నది ఏమీ లేదు హింస్రా హింస్రే మృదు కు్రూరే ధర్మ ధర్మామ మృతామృతే వి ప్రు క్రూరసేయు అహింసను చేయు మృదూ క్రూరే మృదుస్వభావము గలవారు క్రూరస్వభావము గలవారు ధర్మాధర్మౌర్మాధర్మములను అనుష్ఠిస్తారు ఋతానృతే సత్య అసత్యములను పాటిస్తారు తద్భావితా వాటిచే సృష్టింపబడిన వారై ప్రపద్యంతే ఆయా ఫలములను పొందుతారు తస్మాత్ అందువలన తస్యా వాణికి తత్ అది రోచతే అభిరుచిగా నుండును ఒకరు హింస చేసి హింస హింస హింస చేస్తూ ఉంటాడు ఆ హింస యొక్క సంస్కారం చేత వాడికి ఆ హింస అంటే అభిరుచి కలుగుతుంది దానికి శాడిస్ట్ శాడిజం అంట ఒకడు పశువుని కొడుతున్నాడు ఏదో పశువు తప్పుదారిలోకి వెళ్ళినప్పుడో లేకపోతే పక్క వాళ్ళ దొడ్లోకి వెళ్ళినప్పుడో లేకపోతే పొలంలోకి వెళ్ళినప్పుడో ఆ పంట పాడవుతుందని కొట్టడం అదో పద్ధతి అలా కాకుండా ఖాళీగా ఉన్నప్పుడల్లా దానిలో దెబ్బ వేస్తున్నాడు నేను గమనించా గమనించే చూడు నువ్వు ఖాళీగా ప్రయో పర్పస్ లేకుండా పశువుని కథపెట్టి కొడుతున్నావు నీకు శాడిజం అనే ఒక సైకలాజికల్ డిఫెక్ట్ ఒకటి నీలో ప్రవేశించింది దీని దుష్ప్రభావం పశువుతో పోదు ఇది ఇతరత్ర కూడా వ్యాపిస్తుంది నువ్వు చాలా హింస చాలా కష్టాల పాల్పడతావు జాగ్రత్త అలా ఖాళీగా పశువును కొట్టకు అని అంటే విను అనుకున్నాను అలా ఉంటుంది